కీర్తన ముప్పై ఏడు వెర్రివారి తెలుపుట వేవేలు సుకృతము ముర్రు బాలమంకే బాలమంకేగాని ముందుగాన దైవమా ఇంతక తొల్లిటి జన్మ ఎటువంటిదో ఎరగ పొంతనే ఇటమీదటి పుట్టువెరుగ అంతరాన పెరిగే కాయమే నాకు సుఖమై సంతసాన బురుసేను సంసారమందును ఒడలి లోపలి హేయ మొక ఇంతా తలచను బడి నెదిటి దేహాల పచ్చిదలచ సుడిసి పై పచారాలె చూచి సురత సుఖాన పడతుల పొంది పొంది పరిణామించేను పాపమూలమున వచ్చే పలు నరకములెంత ఏపున పుణ్యపు బుద్ధి ఇంచుకానెంత తీపనపు జంతువును తెచ్చి పావను చేసి చేపట్టి నన్ను రక్షించు శ్రీవేంకటేశుడా